దోషనటువంటి దానికి అకృత దానికి కాబట్టి ఏ పాపం చేయకుండా ఈ దేహం రావడం ఏ పుణ్యం చేయకపోతే ఈ దేహం గనక వచ్చి ఉంటే అకృత చేయకుండా ఉండి గనక వస్తే ఇది దోషం చేయకుండా ఇది వచ్చేందుకు అవకాశం లేదు ఒకవేళ అదే యథార్థం అయితే చూడండి కార్యం ఆవిర్భించడానికి కారణం లేకుండా ఇప్పుడు చేస్తున్నాను కదా పుణ్య పాపాలు ఇవన్నీ ఇవి అనుభవించాలా లేదా మళ్ళీ కృతనాశ దోషైతే చేస్తున్నా అకృత అది చేయకుండా వచ్చేందుకు అవకాశం లేదు చేయబట్టే వచ్చింది కారణం ఉంది ఇప్పుడు చేస్తున్నాం కృత కృతనాశ దోష ఎందుకో తెలుసా ఇప్పుడు చేసింది మళ్ళీ దేహం వస్తేనే అనుభవించడం బ్రహ్మ ప్రాప్తి వేరే విషయం కానప్పుడు ఇప్పుడు ఏదైతే పాపపుణ్యాలు చేస్తు ఉన్నానో ఈ పాపపుణ్యాన్ని భవిష్యత్తులో భవిష్యత్తులో ఎప్పుడు నాకున్న కాలం అతి స్వల్పం నేను ఎప్పుడు పోతానో తెలియదు కనుక నేను చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దేహాన్ని నేను పొందితే ఆ దేహం ద్వారా నేను అనుభవించడం జరుగుతుంది ఒకవేళ అట్లా లేదండి ఈ దేహమే నేను ఈ దేహం గనక పోతే మరణమే మహాసమాధి అని గనక నువ్వు అనుకుంటే కృతనాశ దోషండి కృతనాశ దోషం వస్తుంది ఏదైతే నువ్వు పాపపుణ్యాలు చేస్తూ ఉన్నావో ఇవి దేహంతో నశించిపోతే అనుభవించేది ఎవడు ఈ పాపపుణ్యాలు ఏం కావాలి కనుక ఈ దేహం రాకముందే ఏది కారణంగా ఉందో దానివల్ల ఇది వచ్చింది గనక ఇది రాకముందు కారణం ఉంది ఇది పోయిన తర్వాత కూడా ఉండబోతుంది గనక ఈ మధ్యలో ఉండేటువంటి దేహమే నేను అని చెప్పడానికి అవకాశం లేదు దేహ ఆత్మ నభవతి ఎందుకని కార్యత్వాత్ జడాధిపత్ ఘటాధిపతి ఫినిష్ కార్యరూపంలో కనపడుతూ ఉంది ఘటాధిపత్ కుండ ఎట్లాగైతే కార్యరూపంలో కనిపించింది సి దాట్ అందుకని మీకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఘటాధిపతి కాబట్టి ఘటం కార్యం మృతిగా కార్యం కారణం కాబట్టి మట్టి కారణం కుండ అట్లాగే కార్యత్వాత ఘటాధిపత్ కాబట్టి కొండ ఎట్లాగైతే కార్యరూపంలో వచ్చిందో అట్లాగే ఈ దేహం కూడా కార్యరూపంలో వచ్చింది కుండకి మట్టి కారణంగా ఉంది కాబట్టి ఈ దేహానికి కూడా కారణం ఏదుందో అది వేరే విషయం కారణం మాత్రం ఉందని అర్థం చేసుకో కారణం ఎప్పుడైతే ఉందో ఈ కార్యమే నేను అనడానికి మాత్రం అవకాశం లేదు కాబట్టి కుండ మట్టి కాదు అఫ్కోర్స్ కుండ మట్టే కానీ మట్టి కుండ కాదు కారణం ఏంటి నువ్వెవరు అర్థమవుతుంది ఇప్పుడు కుండ మట్టే బాణ మట్టి మూకుడు మట్టే మట్టి కూజ మట్టి కాబట్టి ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో విభిన్నంగా అనేకమైన రూపాలతో ఇవన్నీ మట్టి కానీ మట్టి మాత్రం ఇవేవి కాదు కాంత మట్టి చేత పట్టుకొని ఇదేమన్నా కూజానా ఇదేమన్నా మూకుడు అని ఏం చెప్తారు మీరు అదే మూకుడు చేత పట్టుకొని కూజాను పట్టుకొని ఇది ఏంటంటే చెప్పగలరు కాబట్టి ఇది అదేనేమో కానీ అది ఇది కాదు కార్యము కారణం కన్నా భిన్నంగా का कार्य लेकोना कहना कत्माति देहमु आत्मा अवकाश लेकिन कार्यत्टाधिवत इपड़ी का निर्णय इंक ये नैन तस्मा ए तस्मासम अन्तर आत्मा प्राणमय అంతరంగా ఇంటర్నల్గా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు దీనికన్నా లోతుగా అంటే ఒకదానికంటే ఒకటి అంతరం కోశంలో గనక కాబట్టి స్థూలంగా ఏదైతే ఉందో వ్యాపకత్వాన్ని బట్టి వ్యాపకత్వాన్ని బట్టి అది ఇంపార్టెంట్ కోశంలో అంటే ఒకదాని తర్వాత ఒకటి నిలబడి కాదు అర్థం ఒక పేపర్ చుట్టి దాని మీద ఇంకో పేపర్ చుట్టి ఇంకో పేపర్ చుట్టినట్టే ఉండదని కాదు అర్థం వ్యాపకత్వాన్ని బట్టి వ్యాపకత్వాన్ని బట్టి इपड़ो मेटो इक व्यापकत्में स्थूल सूक्ष्म अर्थम चुस्काले ऐस मैं बहुत इध स्थला आक्रमित घन पदार्थम सपोज इधी डैल्यूटी द्रव्योभ की अभी स्थला आक्रमित इपड़ेमटा घन पदार्थम कना द्रव पदार्थ सूक्ष्म देश व्यापकत्वा आ्यापक स्थित ने बटे ఇదే ఆవిరైందనుకోండి మళ్ళీ ఇంకా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కనుక ద్రవ పదార్థం కన్నా వాయు పదార్థం సూక్ష్మం ఇది సూక్ష్మత అంటే వ్యాపకత్వ స్థితిని బట్టి అందువల్ల విష్ణు శబ్దాన్ని కూడా వ్యాపనశీలం సర్వత్రా వ్యాపించి ఉండేవాడు కనుక విష్ణువం ఇక్కడ ఒక కోసం కన్నా మరొక కోశం సూక్ష్మం అన్నమయం కన్నా ప్రాణమయం సూక్ష్మం ప్రాణమయం కన్నా మనోమయం సూక్ష్మం మనోమయం కన్నా విజ్ఞానమయం విజ్ఞానమయం కన్నా ఆనందమయం దీన్ని బట్టి చెప్తున్నారు దీనికన్నది లోతుగా ఉంది దానికన్నది లోతుగా ఉంది కాదు ఇది ఎప్పుడొస్తుందంటే కోశము కప్పింది అనుకునే వాళ్ళకు వస్తుంది అది కప్పినట్టుగా ఉంది అని గనక అర్థం చేసుకుంటే కోశవత్ అచ్చాదకత్వ కోశ అనేది గనక అర్థమైందంటే వ్యాపకత్వాన్ని బట్టి వ్యాపకత్వాన్ని బట్టి కాబట్టి ఇప్పుడు స్థూలం ఏదైతే ఉందో ఇది ఇంతవరకే ఉంది కాబట్టి అంతరం దాంట్లోకి అన్యంతర ఆత్మ ప్రాణమయ తేన ఏష కాబట్టి దీని లోపల ఇప్పుడు ఇలా చూస్తే అయ్యా ఈ దేహంను వయేందుకు అవకాశం లేదు ఇది జడము జడత్వాత్ కార్యత్వాత్ ఘటాధిపతి ఈ దేహంను వయేందుకు అవకాశం లేదు దేహం ను వయ్యేటట్లయితే శవాన్ని శవం దగ్గర కూడా దేహం కానీ శవానికి తెలియడం లేదు కాబట్టి నువ్వే గనకైతే శవంలో కదలాలి కదా మాట్లాడాలి కదా నువ్వు ఉన్నావు కదా అక్కడ నువ్వే దేహం అయినప్పుడు మూర్ఛవాడు ఉండాడు పడిపోయి ఉండాడు వాడికి ఏం అర్థం కావడం లేదు మరి దేహం ఉంది కదా అక్కడ మరి దేహం నేనంటున్నావు కదా దేహోహం అహం దేహహా నేనే శరీరం అంటున్నావు కదా శరీరం అన్నప్పుడు అదిగో శరీరం అక్కడుంది మరి నువ్వు ఉన్నట్ల నువ్వు ఉన్నట్లు నువ్వు చాలా తెలియడం లేదేంటి చూస్తారు అది శవం అంటే శవం అంటే ఏంటి నేను పోయాను మరి నేనే ఆ పోవడం ఏంటి ప్రాణం పోయింది చూడండి పోయింది కాబట్టి ప్రాణం ఉంటే దేహం ఉంటుంది ప్రాణం పోతే దేహం పోతుంది కాబట్టి నువ్వేదీ ఉండాలి ప్రాణం బ్రహ్మ ఉచతే ఓకేనా ఎందుకంటే అది ఉంటే ఇది ఉంటుంది లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి కొద్దిగా పూర్తిగా కదిలిస్తూ ఉన్నాడు ఇంకా కాస్త లోపలికి రా ఇంతవరకు అన్నమయ్య కోసం స్థూల దేహం ఏదైతే ఉందో అదే నేను అనుకుంటూ ఉన్నావు కాదు కాదు ఆత్మ ప్రాణమన ప్రాణమయ తేన ఏషేహంలో అది మొత్తం పూరింపబడి ఉంది ఎట్లా ఏ విధంగా మూషా నిక్షిప్త హేమాభ క్రిస్తురా ఒక మూసలో మనం బంగారు పోసామనుకోండి ఆ మూస ఏదైతే ఉందో ఆ బంగారు పోయి దాని రూపాన్ని పొందుతుంది కోశ ప్రాణమయో భవేత్ ఎట్లాగు మూస నిక్షిప్త హేమాభహ కోశ ప్రాణమయో భవేత్ తెలుసు కాబట్టి ఒక మూసలో గనక మనం బంగారు కరిగించి పోస్తే ఆ మూస ఏ షేపులో అయితే ఉందో బంగారు కూడా అదే షేపులో వస్తుంది అంతేనా మొత్తము దానిలో నిండు నింపబడి ఉందని అర్థం అది మోసపోయడం అంటే ఒక లోహం తీసుకొని వచ్చి కరిగించి పోసామనుకోండి మొత్తం దాంట్లో నిండు అర్థం అట్లాగే ప్రాణము ఈ దేహంలో తేనె యేష పూర్ణ మోసలో నింపబడ్డట్టుగా దీంట్లో పూరింపబడి ఉంది ప్రాణ సరే నిన్న పక్షి దృష్టాంతం అది చెప్పాం మళ్ళీ అదే సవా ఏషపురుష విధ ఏవ తురుష విధతాం అన్వయం పురుష విధ తా శిరహ ఇప్పుడు అయ్యా ప్రాణం ప్రాణం ఉంటే కదులుతుంది కాదు ప్రాణం ఎక్కడుంది దేహంలో అంతటా ఉంది ప్రాణం సరేనా అంతా పూలింపబడి ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ పక్షి దృష్టాంతం చెబుతూ దీనికి కూడాను ఎట్లాగూ శిరస్సు దక్షిణపక్ష ఉత్తరపక్ష మధ్యభాగము పుచ్చము నిన్ను చూచాం కదా అట్లాగే ఇక్కడ కూడాను ఈ ప్రాణం దగ్గరకు వచ్చేటప్పటికి తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ తస్య ప్రాణ ఏవ శిర శిరస్యమో ప్రాణము వ్యానో దక్షిణపక్ష కాబట్టి వ్యానవాయువు ఏదైతే ఉందో అది కుడి చెయ్యి కుడిరేక్క అపాన ఉత్తరపక్ష కాబట్టి అపానవాయువు ఏదైతే ఉందో ఇది ఎడమ చెయ్యి ఎడమరెక్క तिष्ठ पृथ्वी भूमि उद्धि पुछं प्रतिष्ठी दिग्व भाग तदप्येश्लोक विषयानी राबो श्लोकू मंत्र दीर्देशिस्ट उतिष्ठ मेकंटे पृथ्वी चप्पाचि स्वामीजी अन पृथ्वी इक आकर्षण शक्ति భూమి ఆకర్షణ ఉంది కాదు లా ఆఫ్ గ్రావిటేషన్ అందువల్లనే ఈ దేహం ఇక్కడ కదులుతూ ఉంది ఒకవేళ అట్లాగే గనక లేకపోతే ఉదాహరణ ఉంది ఇప్పుడు చెప్తాను మీకు అవన్నీ ఉదాహరణ ఉంది దానివల్ల ఈ దేహం అట్లాగే ఆకాశంలో లేచిపోవచ్చు కూడా లేదు ఒక ఒక బస్తలాగా పడిపోవచ్చు కూడా అలా కాకుండా ఉండాలి చెరించాలి అంటే భూమి ఆధారంగా ఉంది గనక పృథివీ పుచ్చం ప్రతిష్ట తదప్యస శ్లోకో భవతి ప్లీజ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాణం ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన ఇవి పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలు అంటే ఒకటే ప్రాణం ఒకటే అది చేసే పనులు క్రియలు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆయన మంచి స్విమ్మర్ అండి ఈతగాడండి ఈతగాడంటే ఎప్పుడో తెలుసా ఈత కొట్టేటప్పుడే సరేనా ఆయన మంచి ఆటగాడండి అంటే ఎప్పుడు బ్యాట్ పట్టుకొని సెవెంటీ దక్కు రన్స్ కొడితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సరేనా కాబట్టి ఆటగాడు అంటే ఆ తాడేటప్పుడే ఈతగాడు అంటే ఈత ఆడేటప్పుడే ఇంటికి వచ్చాడు ఆయన యజమాని సరేనా ఈయన కనుక ఆఫీస్కి వెళ్ళాడంటే గుమస్తా క్లార్క్ క్షీణ దురదృష్టంతో రాజకీయంలో పోయాడు అనుకోండి నాయకుడు పొలిటికల్ లీడర్ లీడర్ అర్థం అవుతుంది లూజ్ లీడర్ ఓకే మరి ఇంతకితను ఎవరు అని అంటే ఇతనే ఆ చేసే పనులను బట్టి ప్రాణం ఒకటే మనిషి ఒకటే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీసర్ అంటున్నాం అక్కడికి వెళ్తే డ్రైవర్ అంటున్నాం అక్కడికి వెళితే ఇంకోటి అంటున్నాం ప్లేయర్ అంటున్నాం ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఆ చేసే పనిని బట్టి కాబట్టి ఈ ప్రాణం ఏదైతే ఉందో ఇది ఒకటే ప్రాణక్రియలు వేరుగా కనపడుతూ ఉన్నాయి ప్రాణచేష్టలు వేరుగా కనపడుతున్నాయి కాబట్టి ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన కాబట్టి ప్రాణవాయువు ఏదైతే మనకు గుండెలో ఉండి శ్వాసక్రియకు ఉపయోగపడుతూ ఉందో ఇది ప్రాణవాయువు ఆక్సిజన్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉశ్వాస నిశ్వాసాలతో ఏ విధంగా అయితే మనం బ్రతుకుతూ ఉన్నామో ఇది ప్రాణవాయువు అంటారు అట్లాగే విసర్జన చేయడానికి ఉపయోగపడేటువంటిది ఏదైతే ఉందో అది అపానవాయువు మొత్తం ప్రాణమే విసర్జనకు ఉపయోగపడుతుంది కనుక అపానవాయువు ఇది ఒక దశలో ప్రసవానికి కూడా ఇదే ఉపయోగపడుతుంది విసర్జన అంటే ప్రసవం కూడా ఇప్పుడు స్త్రీలు డెలివరీ కావాలనుకోండి ఆ లోపలనే బయట రావాలి కాబట్టి మనమూత్రాదులకు ఉపయోగపడుతూ ఉందో విసర్జనం అట్లాగే బిడ్డ బయటికి రావాలంటే కూడాను దీని యొక్క ప్రమేయం చాలా ఉంది లోపల నుంచి ప్రసూతి వాయువులు నెడుతూ ఉంటే బిడ్డ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదే విసర్జనం ఇది అపానం వ్యానం కాబట్టి లోపల ఏ రక్తం ఉందో ఈ రక్తం ప్రసరిస్తూ ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటాను బ్లడ్ సర్కులేషన్ జరగాలి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా జరుగుతుంది వ్యానవాయువు వల్ల జరుగుతూ ఉంది ఇకపోతే ఉదాహరణం ఇది కంఠస్థానంలో ఉంటది కంఠస్థానంలో ఉండి మనం పలకడానికి నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఉదాహరణ వాయువు ఉపయోగం ప్రయోజనం ఉదాహరణ వాయువు ఉండడం వల్ల దానివల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను ఒకసారి తిరేపులు ప్రాణం కూడా ఎగిరిపోవచ్చు బాగా అంటుంటాడు మనిషి తేపేసిన తర్వాత రిలీఫ్ ఇది ఉదాహరణం సార్ ఉదాహరణ వాయువు యొక్క ప్రాణం పోవడానికి కూడా ఇది ఉపయోగపడచ్చు ఇప్పుడు కొందరు నోరు తెచ్చుకునే తర్వాత అందువల్ల మనం పోయి మధ్యలో ఇంకేదో పెట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తే శవాన్ని పెడుతుంటే చూసారా అది ఉదాహరణ వాయువు యాక్షన్ అది కాబట్టి ప్రాణం నోటుకుండా పోయిందనుకోండి ఇంకోటి తెరిచేస్తాడు అక్కడ నోటుకుండా ప్రాణం వెళ్లాలంటే ఉదాహరణ వాయువు ఉండేటువంటి ఉదాహరణ వాయువు పనిచేస్తూ ఉండాలి ఇట్లా కాబట్టి సమాన ఇది నాభిస్థానంలో ఉండి మనం తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కావడానికి జీర్ణమైనటువంటి ఆహారం వివిధ అవయవాలకు వెళ్లి వంట ఇటు డైజెషన్ కి అటు అసిములేషన్ కి రెంట్కి ఉపయోగపడుతుంది గనక ఇది సమానవాయువు ఇట్లా ప్లేస్ పంచప్రాణాలు సరేనా ఇప్పుడు ఇవి ఎందుకు నీ వీటిని గురించి చెప్పాల్సి వస్తుంది తెలుసు అన్నమయ్య కోసం ఉందో తస్మాత్ అన్నం బ్రహ్మ ఉచ్యతే అన్నమయ్య కోసమే నేను అన్నాడు గనక అన్నమయ్య కోసం నువ్వు కాదు మరి ఎవరు నేను మరి అన్నమయ్య కోసం ఉండాలి అంటే తనంతటా తాను ఉండేందుకు అవకాశం లేదు అది ఒక దశలో ఉండి కూడా లేనట్లే ఉంది శవంగా అప్పుడు ఏం పోయింది ప్రాణం పోయింది కనుక నువ్వు ప్రాణం పోనీ ఎస్ నిజమేనండి ఎందుకని ఆకలి తప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు ప్రాణాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రాణమే నెక్స్ట్ చూడండి ఆ మంత్రం చూచే ప్రాణం దేవా అను ప్రాణంతే మనుష్యా పశవచ్చే ప్రాణోహి భూత నామాయత్యవమేత ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణోహి భూత నామాయుచ్యత కాబట్టి అన్నమయ కోశం నీవే అనుకుంటూ ఉంటే ఎస్ అన్నం బ్రహ్మా నువ్వు అన్నమయ కోశమే విచారణ చేసిన తర్వాత అన్నమయ కోశం ఉండడానికి ఏదైతే కారణం ఉందో అది నీవు కాబట్టి కార్యరూపంలో అన్నమయ్య కోసం తెలుస్తుంది కారణమేది ప్రాణం ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఇది ఉంటుంది లేకపోతే ఇది లేదు గనక ప్రాణం నిజమా ఆరబెట్టేది వాయువు అని అందరికీ తెలుసు సరేనా శృతి మందిరంలో తెలుసుకోవాల్సింది ఆరిపోయేది ఆయువు కాబట్టి గుడ్డ తడిపోయా వీళ్ళు తీసుకెళ్ళి ఆరబెడితే ఎందుకని ఆరబెడతాను గాలి ఒకవేళ గాలి లోపల పెట్ట ఫ్యాన్ పెట్టండి సార్ ఎందుకంటే ఆరబెట్టేది వాయువు కానీ వాయువు ఆరిపోతుంది సార్ నీవు అటువంటి వాయువు అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని తెలుసా అన్న వికారం అన్నమయ దేహమో వాయు వికారమే ప్రాణమయ దేహం అది తమాషా కాబట్టి ప్రాణం ఆత్మ అనుకుంటూ ఉన్నాడు ఎందువల్ల తెలుసా ప్రాణం ఉంటేనే దేహం ఉంది కనుక మరి ఆహారం వల్ల ఆహారానికి ప్రాణానికి ఏమైనా కనక్షనా కనెక్షన్ ఒక్కోసారి అంటుంటాం అబ్బా అసలు అండి మూడు రోజుల నుంచి నేను భోంచే లేదు ఆ తల్లి లేదా అంత అన్నం పెట్టింది అసలు నా ప్రాణం పోతా ఉన్నది అసలు ఇంక కొద్దిసేపు కనుక ఆమె పెట్టకుండా ఉంటే నేను చచ్చిపోతాను అర్థమవుతుంది ఈ వీళ్ళు ఉంటే అది చూసారా ఆమరణ నిరాహార దీక్ష చేసేవాడు వాళ్ళకైతే మహా అనుభవం అది అందువల్ల మనసం కిందనే ఉంటాయి అన్నీ కావలసినవన్నీ అక్కడే ఉంటాయి వాళ్ళకి ఇందువల్ల అన్నం లేకపోతే ప్రాణం పోతుందని ఇది వాస్తవమా నా ప్రాణం పోతూ ఉండిందండి ఆమె కాస్త అన్నం పెట్టింది దానివల్ల బతిగా ఉంటాడు నిజమే ప్రాణం పోతూ ఉంది ఆహారం లేకపోతే ప్రాణం పోతుంది అది మనకు తెలుసు కేవలం ఆహారం పెడితేనే ప్రాణం ఉంటుంది ఇదే వాస్తవం అయితే రోగులకి మందులు ఇవ్వకుండా ఆహారమే పెడుతూ ఉండే ఇంకా తొందరగా పోతాడు అర్థమవుతుంది కాబట్టి ఆహారం వల్లనే ప్రాణాన్ని రక్షించుకోలేము ఆకలి తీరుతుందేమో గాని కేవలం ఆహారం తీసుకోవడం వల్లనే ప్రాణం నిలబడేందుకు అవకాశం లేనేలేదు ఎందుకని ఆహారమే కాకుండా ప్రాణం విషయంలో చాలా కావాలి అందుకు చెప్తున్నాం ఇప్పుడు ఆహారం కావాలి మరి నీళ్లు అవసరం లేదా నీళ్లు కావాలి సూర్యరశ్మి అవసరం లేదా సూర్యరశ్మి కావాలి ఇవన్నీ ఉండాలి కేవలం నీరము ప్రాణాధారం అది ఎప్పుడంటే ఏది అవసరం అనిపిస్తే ప్రాణం పోతుంది ఏమనుకున్నప్పుడు మంచి నీళ్ళు లేకపోతే దాహం వేసినప్పుడు నీరము ప్రాణాధారం అంటాం అన్నం లేకపోతే పోతుంది అనుకున్నప్పుడు అన్నం ప్రాణాధారం అంటాం ముక్కు గట్టిగా పట్టేసామనుకోండి అర్థమవుతుంది కాబట్టి ప్రాణము అనేటువంటిది ప్రత్యేకంగా ఏమిటి అని ప్రాణాన్ని గురించి ఇతమిద్దంగా నిర్వచించడం కన్నా ప్రాణ చేష్ట మనకు తెలుస్తుంది బాగా చాలా వెరీ ఇంపార్టెంట్ ఎట్లంటే దేహానికి మనసుకి మధ్యలో ఒక లంకె ఉంది ప్రాణం అర్థమవుతుంది లంకె తెలుగులో లింక్ ఇంగ్లీష్లో లింక్ ఇది దానికి దీనికి ఎందుకని ఇప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకున్నది ముళ్ళు గుచ్చుకున్నది కాల్లో అంటున్నాను కనిపి నాకు తెలిసింది మనసు మనసుకి తెలిస్తేనే అర్థమవుతుంది అదే గనక అనిస్తిషా ఇచ్చి మత్తు మందు ఇచ్చేసి ముళ్ళు కాదు కత్తితో పోస్తే కూడా మనిషికి అర్థం కావడం కాబట్టి తెలుసుకునేటువంటిది మనసు అర్థమవుతుంది దేహమే కనుక తెలుసుకునేటువంటిది ఇప్పుడు కూడా తెలుసుకోవాలి అనిస్తిషే ఇచ్చినప్పుడు కూడా తెలిసే అవకాశం లేదు మనసు ఉంటేనే కాబట్టి ఇక్కడ జరిగింది మనసుకు తెలుస్తూ